ఇప్పుడు మనం నాలుగవ యోగమైన ఈ జ్ఞాన యోగంలో నీ కొన్ని శ్లోకాలను చూద్దాం నేను ఇందాక చెప్పినట్లు సాంఖ్య యోగమన్న అన్నా యోగమన్న యోగం అన్న అంతా ఒకటే అక్కడొకటి ఇక్కడొకటి చెప్పబడలేదు భగవద్గీత అంతా ఒకటే జ్ఞానం చెప్పబడింది ఒకటే కర్మ సంవిధానం చెప్పబడింది नक ईश्लोक मन चुदा बहूंता जन्मा तव चाजुन त्य वेद सर्वा ने तप बहूं व्यतीताजुन హం వేద సర్వాణి నత్వం వేత్త పరంత పహని మే వ్యతీతాని జన్మా చార్జున తానహం వేద సర్వాణి నం వేత్త పరంత ప ఓ అర్జున నీవి నావి కూడాను ఎన్నో జన్మలు ఇప్పటికే అయిపోయాయి వాటిని అన్నిటినీ నేను తెలుసుకొని ఉన్నాను నువ్వు మటుకు ఏమీ తెలుసుకుని లేవు అని జన్మ పరంపరల గురించి ఇక్కడ ఆయన చెప్పారు ప్రతి మనిషి కూడాను ఎన్నో జన్మల తీసుకుంటాడు తన జన్మ పరంపరలో మొట్టమొట్టుగా శైశవాత్మగా వచ్చినప్పుడు మొట్టమొదటిసారి మానవ శరీరంలో ప్రవేశిస్తాడు తర్వాత బేబీ సోల్గా ఉన్నప్పుడు ఒక కొన్ని జన్మలు అయిపోయి ఉంటాయి మెల్లిగా శైశవాత్మ నుంచి బాల్యాత్మ నుంచి యౌవనాత్మగా మరి పరిణతి చెందిన ఆత్మగా తర్వాత పూర్ణాత్మగా చివరికి తన కార్యక్రమం ముగించుకుని ఇంకా జన్మలు లేకుండా చేసుకుంటాడు కనుక యోగికి తన జన్మలు తెలుసుంటాయి ఇతరుల జన్మలు తెలుసుంటాయి యోగి కాని వాడికి తన జన్మలు తెలియవు కనుక అనేకమైన ప్రశ్నలతో సతమతమవుతూ ఉంటాడు జన్మ పరంపర ని నాస్తికులు నమరు శరీరం మరణించిన తర్వాత ఆత్మ అనేది ఉన్నది అని వాళ్ళు నమరు ఈ ఆత్మ అనేది ఇతర లోకాలకి పోతుంది అనేది నమరు వారికి శరీరమే ఆత్మ అలాంటి వాళ్ళు ఎంత సత్వగుణ సంపన్నులైనా ప్రపంచంలో అన్ని కలిగి ఉన్నా వారిలో ఏదో ఒక అశాంతి రూపల రింగులు తిరుగుతూ ఉంటూనే ఉంటుంది పైకి సావధానంగా ఉన్నట్టు కనిపించినా రోపల మటుకు వాళ్ళకి ఏమాత్రం సంతృప్తి జీవితంలో ఉండదు జీవితంలో సంతృప్తి వచ్చేది కేవలం ఆధ్యాత్మిక విజ్ఞాన సారంతోనే ఈ ఆధ్యాత్మిక విజ్ఞాన సారమే ఇప్పుడు మనం చెప్పుకుంటున్నా ఈ భగవద్గీత సారం కూడా ఆధ్యాత్మిక విజ్ఞాన సారంలో ప్రధానమైన అంశం పునర్జన్మ సిద్ధాంతం పునర్జన్మ కర్మసిద్ధాంతం ఆత్మసిద్ధాంతం ఆత్మసిద్ధాంతం అంటే దేహం వేరే దేహి వేరే పునర్జన్మ సిద్ధాంతం అంటే ఈ దేహి అనేకానేక జన్మలు తీసుకుంటూ ఉంటుంది కర్మసిద్ధాంతం అంటే ఒక జన్మలోని కర్మ ప్రతిఫలమే మరొక జన్మ యొక్క ఆస్తికత వర్తమానం అనేది మన భూతకాలం మీదే మన గత కర్మల మీదే ఆధారపడి ఉంటుంది దాని స్వభావాన్ని సంతరించుకుని ఉంటుంది ఇదే కర్మసిద్ధాంతం కనుక ఆస్తికులైన వారు ఈ మూడు సిద్ధాంతాలను ఈ మూడు సత్యాలను ఆకలింపు చేసుకోవాలి అదే ఆస్తికత అంతేగాని ఆస్తికత అంటే విగ్రహారాధన పాదపూజ మంత్రోచ్చారణ కాదు ఆధ్యాత్మిక సత్యాలను తెలుసుకుని దానిని జీవితంలో రంగరించడమే ఆస్తికత కనుక ఈ పునర్జన్మల సిద్ధాంతం గురించి ఇక్కడ శ్రీకృష్ణుడు మన చెప్తున్నాడు ఏమని బహని మే వ్యతీతాని జన్మాజున తాన్హం వేద సర్వాణి నేర్త పరంతపా అనేక జన్మాలు నీకు నాకు ఉన్నాయి అందరికీ ఉన్నాయి కనుక జన్మ పరంపర తెలుసుకోవడమే ఆత్మజ్ఞానం యొక్క ధ్యేయం బుద్ధుడు తన జాతక కథలు తెలుసుకున్నాడు కనుకనే అతడు బుద్ధుడయ్యాడు మనం కూడా మన జాతక కథలు తెలుసుకోవాలి ఇక్కడి కృష్ణుడు అంటున్నాడు నాకు నా జాతక కథలు తెలుసు నీకు నీ జాతక కథలు తెలియదు అని చెప్పేసి మన జన్మ పరంపర ఎవరైనా చక్కటి హిప్నోటిస్టు మనల్ని హిప్నోటైజ్ చేసి మన గత జన్మలోకి తీసుకెళ్తే మనం చక్కగా మనం చూడవచ్చు దీన్ని ఏమంటామంటే హిప్నోటిక్ రిగరషన్ అంటాం అదే అదేవిధంగా ధ్యానంలో మనం చిత్త చిత్తవృత్తి నిరోధం చేసుకుంటే మన మూడవ కంటికి మన దివ్య చక్షువుకి మన జన్మలన్నీ మనకి చక్కగా ప్రస్ఫుటమవుతాయి తద్వారా మన గత జన్మలు మన జాతక కథలు మనం తెలుసుకుంటాం ఇదే విధంగా కృష్ణుడు తెలుసుకున్నాడు కృష్ణుడు యోగేశ్వరుడు కనుకనే నాకు నా జన్మలు తెలుసు అన్నాడైనా మనం కూడా ఏం కావాలి మనం కూడా యోగేశ్వరం కావాలి అంటే మనం కూడా మన జన్మలు మనం తెలుసుకోవాలి ఏ విధంగా ఏ విధంగా అయితే కృష్ణుడు తెలుసుకున్నాడో అదేవిధంగా మనము తెలుసుకోవాలి అంతేగాని కృష్ణుడిని భజన చేస్తే అది ఆయనకి ఏమాత్రము రుచించదు ఆయన స్థాయికి మనం ఎదగాలి అప్పుడే ఆయన సంతోషిస్తాడు దీని నెక్స్ట్ శ్లోకం చూసుకుందాం వీత రాగభయో మాపాశ్రీత బూత మద్భావమాగత వీత రాగ భయక్రోధ రాగము లేకుండా అంటే అతిశైలిన ప్రేమ లేకుండా మోహం లేకుండా భయం లేకుండా క్రోధము లేకుండా మన్మయా మాముపాశ్రిత ఇది చాలా తెలుసుకోవాల్సిన విషయం మన్మయా అంటే మామూలుగా మనం అర్థం చేసుకుంది ఏంటంటే నా అందే అంటే ఆ కృష్ణుడి అందే లగ్నమై ఉన్నవాడని చెప్పేసి మాముపాశ్రిత అంటే ఆ ఆ కృష్ణుడినే ఆశ్రయించినవాడు అని మనం సాధారణంగా ప్రతి పుస్తకంలోనూ రాసి ఉండడం మనం చూస్తున్నాం కృష్ణుడు ఎప్పుడెక్కడ ఎక్కడైతే నేను నన్ను ఆశ్రయించండి నాలోనే నివసించండి నన్నే భుజించండి అని అంటున్నాడో అక్కడ అంతా కూడా నువ్వు మనం మన ఆత్మని మనం ఉంచుకోవాలి మన్మయ అంటే మనలో మనమే నిమగ్నం కావాలి మాముపాశ్రిత అంటే మనల్ని మనమే ఆశ్రయించాలి మనలో అపారమైన శక్తి సంపదలు ఉన్నాయి అవి ఉన్నప్పుడు వేరే వాళ్ళు ఎవరు మనకి సహాయం చేయరు జ్ఞాన తపస్ పూత అన్నాడు అంటే జ్ఞానం అనే తపస్సుతో పూర్ణమైన వాడు అలాంటి వాళ్ళు మద్భావమాగత అంటే నేను ఏ స్థితికి చేరుకున్నానో వాళ్ళు కూడా ఆ స్థితికి చేరుతారు భగవద్గీత అనగానే ప్రతి ఒక్కరికి కైంకర్య భావన వచ్చేస్తుంది ఆ విధంగా మన భారతదేశంలో ఈ భగవద్గీత ప్రవచింపబడింది ప్రబోధింపబడింది నిజానికి ఆ కృష్ణుడి భావన కైంకర్య భావన కానే కాదు ఎక్కడెక్కడైతే మన్మయ మాముపాశ్రిత ఇలాంటివి పదాలు ఉపయోగించబడ్డాయో అక్కడంతా కూడాను అవి ఇన్వర్టెడ్ కామర్స్లో మనం తెలుసుకోవాలి అంటే మన్ అంటే కృష్ణుడు కాదు అక్కడ మనల్ని మనమే మనలో మనమే నిమగ్నం కావాలి మనల్ని మనమే ఆశ్రయించాలి అని చెప్పేసి చర్మశ్లోకమైన సర్వధర్మాన్ పరిత్య మామేకం శరణం రజ అన్నప్పుడు ఆ మాం అన్నప్పుడు కృష్ణుడు కాదు ఎవరిని వారే రణు వేడుక్కోవాలి అహం అని ఎప్పుడైతే అంటాడో అక్కడే కృష్ణుడని అర్థం చేసుకోవాలి మామ్ అని ఎక్కడెక్కడైతే అంటాడో అదంతా కూడాను ఎవరికి వారే అని అర్థం చేసుకోవాలి ఇదే భగవద్గీతలో ఉన్న సో కాల్ రహస్యం ఎక్కడెక్కడైతే మాం అంటారో అక్కడక్కడంతా ఎవరికి వారే అని తెలుసుకోవాలి ఎక్కడెక్కడైతే అహం అని అన్నాడో అక్కడక్కడంతా శ్రీకృష్ణుడు తనను తాను నిర్దేశించుకుంటున్నాడు అని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి కనుక ఇక్కడ వీత రాగ భయక్రోధ మన్మయ మాముపాశ్రిత బహవో జ్ఞాన తపసాపూత మద్భావమాగత అంటే జ్ఞాన తాపసి అయినవాడు రాగము లేకుండా భయం లేకుండా ఏమాత్రం క్రోధం లేకుండా తనలో తాను నిమగ్నుడై తనంతానే ఆశ్రయించి నా స్థితికి వస్తున్నాడు మద్భావమాగత ఇక్కడ మద్భావం అంటే నా యొక్క స్థితి కృష్ణుడు తనంతాన్ని సూచించుకుంటున్నాడు కనుక ఎక్కడ కృష్ణుడు సాధకుడి ఆత్మని సూచిస్తున్నాడు ఎక్కడ తన పర్సనాలిటీని సూచిస్తున్నాడు అని చెప్పేసి మనం జాగ్రత్తగా తెలుసుకోవాలి ఇదే భగవద్గీతలో ఉన్న మనం తెలుసుకోవలసిన సత్యం లేకపోతే కైంకర్య భావన అనేది మనలో ప్రబలి కృష్ణుడి మౌలిక సిద్ధాంతమైన ఉద్ధరేద్ ఆత్మనాత్మానం ఆత్మానమవసాది ఆత్మవి ఆత్మనో బంధు రిపురాత్మన అనే ఆ సూత్రానికి మనమే ఎసరు పెట్టినట్టు అవుతుంది కనుక భగవద్గీత అనేది మనలో భక్తి ప్రబలడానికి ప్రబోధింపబడలేదు మనలో జ్ఞానం ప్రబలడానికి అది ప్రబోధింపబడింది మన కర్మలు సరిగా చేయడం కోసం ప్రబోధింపబడింది మనల్ని యోగులుగా మలచడానికి ధ్యాన యోగులుగా మలచడానికి అది ప్రబోధింపబడింది అంతేగాని భక్తి ప్రాధాన్యత మాత్రము లేదు భగవద్గీతలో ఇది సామాన్య జనులకు మరి సోకాల్డ్ భాగవతులకు పండితులకు భగవద్గీత రచించిన వారికి ఎంతోమందికి విరుగుడు పడదు అది వాళ్ళకి సమంజసం వారు భారతదేశంలోని సోకాల్డ్ సంస్కృతి ద్వారా ప్రభావితం చేయబడ్డవారు వారు స్వయంగా యోగం చేసుంటే ధ్యానం చేసుంటే వారి భావనలు వారి ప్రస్తుత భావనల కన్నా విరుద్ధంగా తప్పకుండా ఉంటాయి కృష్ణుడు యోగేశ్వరుడు అందరినీ యోగులకమ్మంటాడు అంతేగాని ఎక్కడెక్కడైతే ఈ మన్మయ మాముపాస్రిత అన్న పదాలు ఉపయోగిస్తాడు అక్కడ మనం సరిగా అర్థం చేసుకోలేకపోవడం మూలాన మనకి ఈ భారతదేశంలో ఈ దాస్య భావన భక్తి భావన ఎక్కువైపోయింది భక్తి దాస్యత తప్పితే అంతకన్నా ఏమీ కాదు కృష్ణుడు కనబడితే చక్కగా ఆయన కళ్ళలో కళ్ళు పెట్టి మనం నిర్మలంగా చూసి పక్కపక్క నవ్వగలగాలే కానీ ఆయన కాళ్ళ మీద పడే స్థితి మనకి రాకూడదు ఎప్పుడైతే మన జీవితంలో నిజమైన కృష్ణతత్వాన్ని సంతరించుకుంటామో ఆయన కాళ్ళ మీద పడం ఆయనతో ఆలింగనం చేసుకుంటాం ఆయన కళ్ళలో కళ్ళు పెట్టి సమాంతరంగా ఉండి పక్కపక్క నవ్వుతూ య్ కృష్ణ అనుకుంటూ ఆయనతో మనం సమంగా విహరించడం నేర్చుకుంటాం అదే ఆయనకి కావాలి కృష్ణుడు ప్రతి గోపికతో కూడాను చక్కగా సమంగా చూస్తూ లీలా వినోదం చేశాడు ప్రతి గోపిక కూడాను కృష్ణుడితో సరిసమానంగా సమానంగా భావనలతో నాట్యమాడింది జీవించింది అంతేగాని కాళ్ళ మీద పడలే ఏ గోపిక కూడాను కృష్ణుడు కాళ్ల మీద పడలే చక్కగా సమాంతరమైన భావనలతో ఆడుకుంటూ పాడుకుంటూ కృష్ణుడి జ్ఞానంలో ఓలలాడారు కానీ దాస్యభావనతో ఏమి తమను తాము న్యూనపరుచుకోలేదు కనుక కృష్ణుడు కేడీ విలాసానికి ప్రతీక కనుక ఆ కృష్ణుడు ఆ గోపికలతో ఏ కేళి విలాసం జరిపాడో మనం కూడా ఆ కృష్ణుడితో అదే కేళి విలాసం చేయాలి ఫ్రెండ్స్ మధ్య క్రేడీ విలాసం ఉంటుంది కానీ ఒకరు గొప్ప ఒకరు తక్కువ అనుకున్నప్పుడు ఎప్పుడూ అక్కడ కేళీ విలాసం ఉండదు కనుక జ్ఞాన తపస్ పూత జ్ఞాన తపస్సుతో పూర్ణమై ఉండాలి అలాంటి వాళ్ళు మనం జ్ఞాన తపస్సులో ఉన్నప్పుడు మనం కూడా ఆ కృష్ణుడి యొక్క తత్వానికి ఆ భావానికి మనం వెళ్ళిపోతాం ఆయన లోక వాసలం అవుతాం ఇంకొక శ్లోకం తీసుకుందాం ఏ యథా మాం ప్రపద్యం తాం తథ భజామ్యహం మమ వర్తమాను వర్తంతే మనుష్య పార్థసర్వశ కృష్ణుణ్ణి ఏదో దేవుడిగా పూజిస్తే మనం భక్తుడిగానే మిగిలిపోతాం కృష్ణుడిని యోగిక తెలుసుకుని ఆయన యోగ సిద్ధాంతాన్ని ఆకలింపజేసుకుంటే మనము యోగిగా ఎదుగుతాం కనుక ఎవరు నన్ను ఏ విధంగా చూస్తే వారు వారిని నేను ఆపరకంగా చూస్తాను అని చెప్పాడు ఆయన మీను దేవుడిగా చూస్తే మిమ్మల్ని నేను నా భక్తుడుగా చూస్తాను మీరు నన్ను గురువుగా చూస్తే నేను మిమ్మల్ని శిష్యుడిగా చూస్తాను మీరు నన్ను మీరే నేనుగా చూస్తే నేను కూడా మిమ్మల్ని నేనే మీరుగా చూస్తాను కనుక కృష్ణుడు మనల్ని ఏ విధంగా చూడాలి అని మనమే నిర్ణయించుకుంటాం మన అజ్ఞానంతో ఆయన్ని దూరం చేసుకుంటాం మన జ్ఞానంతో ఆయన దగ్గర చేసుకుంటాం ఏ యథామాం ప్రపంచంతే భహం మమ వర్త్మానువర్తన్ మనుష్యా పార్థసే మా ప్రపజన్దై భహం మానువర్త మనుష్యా పాశ చాణ్యమ్ మృష్టం గుణకర్య క మా విద్య క్యయర్ణ్యం మయా సృష్టం గుణకర్వ విభాగ ఇక్కడ ఇది మరొక చక్కటి శ్లోకం భగవద్గీతలో ఉన్నది చాతుర్మణియం మయా సృష్టం గుణకర్మ విభాగశ ఈ హిందూ సొసైటీ అనేది సంఘం అనేది నాలుగు వర్ణాలుగా విభజింపబడింది అనాదిగా ఇక్కడ మయా సృష్టిం అన్నాడు మయా అంటే మళ్ళీ ఇందాక మనం అనుకున్నట్టు మామూలుగా కృష్ణుడు నేను నా వల్ల సృష్టింపబడింది అని నా వల్ల అంటే నా అనేది ఇన్వర్టెడ్ కామెస్ లో పెట్టుకోవాలి అంటే ఎవరికి వల్ల ఎవరి వల్ల వాడే తనను తాను విభజించుకుంటున్నాడు తన స్వంత గుణాలకు వల్ల స్వంత కర్మల వల్ల అంతేగాని ఎవరో నిర్దేశించరు నువ్వు శూద్రుడివి నువ్వు క్షత్రియుడివి నువ్వు బ్రాహ్మణుడివి నువ్వు వైశ్యుడివి అని మన కర్మలు ఎలాగుంటాయో మన గుణం ఎలా ఉంటుందో అలా దాన్ని బట్టే మనల్ని మనమే నిర్ణయించుకుంటాం మనం ఎవరము మనలో క్షాత్రం అనే గుణం ఉంటే అప్పుడే మనం క్షత్రియులం మనలో తృప్తి అనే గుణం ఉంటే అప్పుడే మనం నిజమైన వైశ్యులం మనలో బ్రహ్మజ్ఞానం ఎప్పుడైతే ఉంటుందో అప్పుడే మనం బ్రహ్మణులం ఈ మూడు లేనప్పుడు అప్పుడే ప్రతి మనిషి శూద్రుడు అంతేగాని పుట్టుకతో ఎవడు బ్రాహ్మణుడు కాదు పుట్టుకతో ఎవడు వైశ్యుడు కాదు పుట్టుకతో ఎవడు క్షత్రియుడు కాదు పుట్టుకతో అందరూ సూత్రులే చాతుర్వణ్యం మయా సృష్టం మయా అంటే ప్రతి భగవద్గీత పుస్తకంలోనూ నాలుగు వర్ణాలు నా వల్ల సృష్టింపబడ్డాయి అని చక్కగా రాసుంటుంది ఆయన వల్ల నా వల్ల అంటే అక్కడ కృష్ణుడి వల్ల కానే కాదు మనం భయం పడుతూ జీవిస్తే జీవితాంతం మనం రాజుగారికి పుట్టినా మనం శత్రుయులం కాం మనం ఎంత ధనువంతులకు పుట్టినా మనలో తృప్తి అనే గుణం లేకపోతే మనం వైశ్యులం కాం బ్రాహ్మణుల కులంలో పుట్టినా బ్రహ్మజ్ఞానం లేకపోతే బ్రాహ్మణం కాం కనుక ఎవరి వాస్తవాన్ని వాళ్లే సృష్టించుకుంటున్నారు యూ క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ మన రియాలిటీని మన వాస్తవాన్ని కృష్ణుడు తయారు చేయడు ఆయనే కనుక తయారు చేసి మనమంతా ఇంత అధ్వాన్నంగా ఉండవు మన అధ్వానంగా ఉండడానికి ఆయన చేతకాన్ని తనం కాదు మన చేతకాన్ని తనమే కనక చాతుర్వుణ్యం మయా సృష్టం మయా అన్నప్పుడు దయచేసి అది కృష్ణుడి వల్ల కానే కాదు ఎవరి వల్ల వారే కనుక ఎక్కడెక్కడైతే భగవద్గీతలో మయా మామని వచ్చిందో అక్కడక్కడంతా కూడాను కొంచెం తెలివి ఉపయోగించి అది మనల్ని మనమే ఉద్దేశించుకుంటున్నాము కృష్ణుడు ఎవరిని వారిని ఉద్దేశించి అంటున్నాడు అని మనం చక్కగా అర్థం చేసుకోవాలి అప్పుడు భగవద్గీత అంతా కూడాను కరతలామలకం అవుతుంది సింపుల్గా తెలిసిపోతుంది లేకపోతే ఏదేదో విరుద్ధ భావనలతో విరుద్ధ సిద్ధాంతాలతో నిండి ఉంది మనకి అర్థం కాలేదంటే అర్ధం చేసుకోవాలంటే ఎంతో పాండిత్యం ఉండాలి ఎంతో కష్టమైనది ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క విధంగా చూపించబడింది ఇదంతా కూడాను అసత్యవాదన ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క చూపించబడదు ఏకం సత్ విప్రా బహుధా